ఎంత ప్రశాంతమైన స్థానం అంటే మనిషి అందులో ఒక్కసారి ప్రవేశించాడు ఇంకా అందులోని దాని లోపల ఉన్నటువంటి సర్వ అనుగ్రహాలతో ఇంకా లాభం పొందకముందే కేవలం ఇలా ప్రవేశించి బయటికి వచ్చినప్పటికీ అతనికి ఎంత ఆనందం ఎంత సుఖం ఎంత ప్రశాంతత ఏర్పడుతుందంటే ప్రపంచ జీవితంలో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 असल रूप में ऊहिचलेमू का दाने पट मन का आंक्ष सत्कार इंका मुंकुरावटा की प्रवक्ता सल्लाह अलीवसलम ये विवरा मन को वाटर विषयाचे प्रयत्न चुनाव महाशिवल स्वर्गम या विशालम दाख द्वार अ भवना इंका वेरे वरल इंशाला स्वर्गम या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 ప్రవక్తలకు ఇలాంటి స్వర్గంలో స్థలాలుంటాయి ఇలాంటి వరాలుంటాయి అయితే దాని వైశాల్యం గురించి తెలుసుకోవడం కూడా అంత ముఖ్యం కాదు కాని విషయం ఏమిటంటే దాని వైశాల్యం గురించి అల్లాహుతాల ఒక సందర్భంలో కురాన్లో ఏం చెప్పాడు వసారి ఊ ఇలా మిరతికుం వజన్నతిన్ అర్దు హస్సమాతు అరబ్ అరబ్లో ఒక పాతకాలంలో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 बाबू सोला अाबू सोदा अनी एलांट सत्कार अधिकारो वार्ड प्रवेश अने लिस्टी प्रवक्ता सल्लाह अलीवसलम सदर्भ में इधे विषयत अल्लाह या मार्ग में डबल डबल वस्तु खर्चपेटी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 వారిని బాబు రయ్యాన్ నుండి పిలవడం జరుగుతుంది మరి ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వారిని బాబు సుదక నుండి పిలవడం జరుగుతుంది ఈ విధంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం స్వర్గపు ద్వారాల గురించి తెలుపుతున్న సందర్భంలో హజరత్ అబూ బకర్ సిద్దిఖర్దల్లాహు తలాను ప్రశ్నించారు ఓ ప్రవక్త ఎవరైనా ఎనిమిది ద్వారాల గుండా వారికి ప్రవేశించడానికి అనుమతి లభిస్తుందా అని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 అల్లాహ మాత్రమే సత్య ఆరాధనీయుడు ఆయన ఏకైకుడు ఆయనకు భాగస్వామి ఎవరు లేరు మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లా యొక్క దాసుడు అల్లాహొక్క ప్రవక్త అలాగే ఈసా అలీ ఇస్సలాం అంటే యేసు క్రీస్తు అల్లాహొక్క దాసుడు అల్లాహొక్క ప్రవక్త అల్లాహొక్క వాక్కు అల్లాహ దానిని మరియం గర్భంలోకి పంపించాడు అని విశ్వసిస్తాడు అలాగే స్వర్గం सत्यमें नरक सत्यमनी विश्विस्डो वारी अल्लाहुता स्वर्ग प्रवेशिंजेस्ट वारी आचरण ये उन्ना सर अंटे भाव आचरण में ये कोरता अल्लाह क्षम् लेदा नरक कालचर स्वर्गम प्रवेशिस्टा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 ఏ ద్వారం గుండానైనా ప్రవేశించవచ్చు దానికి సంబంధించిన హదీస్ ఈ విధంగా ఉంది ఇక రెండవ విషయం దీని ద్వారానైతే స్వర్గంలోని ఎనిమిది ద్వారాల గుండా ప్రవేశించవచ్చో వుధు సంపూర్ణంగా చేసి ఆ తర్వాత ఈ దువా చదవడం సహి ముస్లింలోని హదీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు మామిన్ కుమ్మిన్ అహదిన్వ్అ్లి మీలో ఎవరైతే సంపూర్ణంగా వదు చేసి అషదు అల్లా ఇలాహ ఇల్లల్లా అన్న మహమ్మద్న్ అబ్దుహు వరసూలుహు అని చదువుతారో వారికి స్వర్గంలోని ఎనిమిది ద్వారాల నుండి ఏ ద్వారం నుండైనా ప్రవేశించడానికి అనుమతి ఇవ్వబడుతుంది అయితే దువా యొక్క భావం తెలుసు కదా అషదు నేను సాక్ష్యం పలుకుతున్నాను అల్లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప సత్య ఆరాధనీయుడు ఎవరూ లేరు అన్న మహమ్మద్ అన్ అబ్దుల్లాహి వరసూలు మరియు మహమ్మద్ సల్ అలాహు అలీ వసల్లం అల్లాహొక్క దాసురు మరియు అల్లా యొక్క ప్రవక్త అని కూడా సాక్ష్యం పలుకుతున్నాను ఇక మూడో విషయం దేని ద్వారానైతే స్వర్గంలోని ఎనిమిది ద్వారాల నుండి ప్రవేశించవచ్చో భార్య భర్తకు విధేయురాలై